వరణము ఆకాశము నిరావరణము అచలమనుచు అనిరి మహాత్మల్ ఆవరణము మితి కలిగినా ఆవరణము లేనిది అమితమని తెలుసుకోరా ఈ రెంటినీ వేరని కనుకోరా ఆవరణముననే నిరావరణమును చూచి ఆవరణమెడలిన ఆవల మాట లేదని తెలుసుకోరా ఈ రెంట్నీ ఆవరణము ఆకాశం నిరావరణము అచలమనుసు అనిరి మహాత్ములు ఆవరణము మితి కలిగినది ఆవరణము లేనిది అమితం అని తెలుసుకోరా ఈ రెంటిని వేరని కనుకోరా కనుక్కోరా ఆవరణముననే నిరావరణమును చూచి ఆవరణ మెడలిన ఆవల మాట లేదని తెలుసుకోరా ఈ రెంటిని వేరని కనుక్కోరా ఇది పదవిభజన